అనుబంధం కీర్తన సంఖ్య నలభై ఐదు ముదమల కాలముల మీరిటూ మోసపోక హృదయమలర భజింపరో మీరిటూ ధనుర్మాసముల విధుల వేగనాలుగు ఘడియలగా వేదవేద్యులులేచి సరగున ఆగమోగ విధులను తమదేహానుగుణములుగా వేగమున సంధ్యాదులొగి గావించి విమలాంబోధిశయనుని బాగుగా పూజించరో ఎడపక ధనుర్మాసముల విధులె ఘనులు పరగుచీనాంబరములను అతి పరిమళముల పుష్పముల కడువెరవుగా తికి సంగతుల అరుదుగా ధూపముల బహుదీపాదులను తాంబూల విధులను పూజింపుడు సమస్త ప్రభు ధనుర్మాసమున విధులన్ఘనులు